శ్రీగురుభ్యో నమ హరి ఓం జ్ఞానాపతి హవామహే ఉపమశ్రవస్తమేష్ఠరాజ్రమణస్పత ఆనశ్వం నోతిభి సేదసాదన మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందందే గురు పరంపరా ఓం సహనామతు సహనౌనసు సహతీయస్ అవధీతమస్ విషావహై ఓ శాంతి శాంతి శాంతి సుంద హన్యమానస్ నాహ్యాన్ శబ్దా శక్హణ దుందేస్టు గ్రహణే దుందో గృహీత భాష్యం చూస్తూ ఉన్నామో దుందేస్ గ్రహణే దుందుందబ్దవిశేషా గృహీత ఏ శబ్దవిశేషా దుంద అందరు ముందు వాక్యంలో ఉన్నామా నాహ్యాన్ని శబ్దాన్ని బహిర్భూతాన్ని శబ్ద విశేషాన్ దుందుభి శబ్ద సామాన్యాన్ని పృష్టాన్ దుందుభి శబ్ద విశేషాన్ నక్ను గ్రహణాయ గ్రహీతుం అంతవరకు చెప్పాం దీంట్లో దుందుభి గురించి మీరేమీ బెంగపెట్టుకోకండి అది సరళంగానే ఉంటుంది సో అంటే దుందుభి శబ్దంలో వీళ్ళు తారా మధ్య మంద అని విభాగం చేస్తారు రుంధుభీ వాయిస్తూ ఉంటాడు వాయించేప్పుడు మీరు ఎప్పుడైనా వాడి చేతిలో రెండు మూడు కట్టెలు ఉంటాయి ఓ కట్టెతోటి గిట్టిగా కొడతాడు ఇంకొకటితో నెలగా కొడతాడు ఏమంటే ఈ రకంగా ఏమవుతుందంటే తర్వాత ఆ కొట్టేప్పుడు కూడా ఇలా లూజ్గా కొడతాడు ఒక కట్టెతో ఇంకొకటితోటి బమ్ అని కొడతాడు సో ఈ విధంగా చోటుందండి ఇక్కడ ఇక్కడ అక్కడ కూడా చోటు ఈ విధంగా దుందుహి శబ్దంలోనే తారా తార అంటే చాలా ఎక్కువ పిచ్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కువ మంద రండి అంటే మెల్లగా ఉందని ఈ మధ్యలో వాళ్ళు కూడా ఒకప్పుడు చాలా మెల్లగా కొడతారు ఈ ఇలా స్లోగా కొడతారు మళ్ళీ సడన్గా పెంచుతారు స్వామీజీ దయచేయండి ఇక్కడ ఏదైనా ఒక సీట్ ఉందండి రండి ఇంకా ఈ పాటికి ఎండ తగ్గిపోతే తలుపు తీసుకున్నా తీసుకోవచ్చు శర్మగారు మీ మనస్సు భద్రాచలం అంటారు కానివ్వండి తలుపు తలుపు తీసే ఉంచండి ఎండ తగ్గింది సో దుందుభిశబ్దంలోనే తారా మధ్య మంద అని మూడు వస్తాయి సో ఇప్పుడు తార వేరు మధ్య వేరు మంద వేరు అవి శబ్ద విశేషములు వేరువేరు ఏమంటే మూడు శబ్దాలు వేరెందుకయ్యాయి అంటే మీరు ఏదో విశేషం చూపిస్తేనే వేరవుతాయి ఒక వ్యావర్తక ధర్మాన్ని చూపిస్తే కానీ అవి వేరు కావు సో అది పిచ్చి ఎక్కువ ఉన్నది పిచ్చి తక్కువ ఉన్నది మధ్యలో ఉన్నది తార మధ్య మంద ఇవి శబ్ద విశేషములు ఈ శబ్ద విశేషములు దుందు ఉన్నది ఏమిటి దుందుభి యొక్క శబ్ద సామాన్యం ఇప్పుడు అక్కడ ఎన్నున్నాయి దుందుభి శబ్ద సామాన్యం ఒకటి ఉంది దుందుభిని మ్రోగిస్తున్నారు వీళ్ళు అని తెలుస్తూ ఉంటుంది అదిగో ఇది తారస్వరము ఇది మధ్యస్వరము ఇది మందస్వరము అనే స్వరాల్లో భేదాలు తెలుస్తూ సో చూడండి ఎంత వ్యవస్థ ఈ మనస్సు ఏం చేస్తుందంటే మనస్సుకి భేదాన్ని దర్శించటానికి అలవాటు పడి ఉంటుంది భేదాన్ని దర్శించటమే మనస్సు యొక్క లక్షణం మీరు మనస్సుని నిశ్చలం చేశారనుకోండి మీకు భేద దర్శనం అనుభవానికి రాదు దానికే అభేదము పేరు అభేదము అలా ఒక ముద్ద ఏదో అనుభవానికి వస్తుందని మీరు అనుకోద్దు అభేదము అన్నా భేదము అనుభవానికి రాదు మంచి మంచి భేదము అనుభవానికి రాదంటే అంచేతనే దాన్ని అద్వైతం అంటారు అంటే ద్వైతం అనుభవానికి రాదు అభేదం అంటారు భేదం అనుభవానికి రాదు మరి భేదం అనుభవానికి రాకపోతే ఏం అనుభవానికి వస్తుంది ఏమి అనుభవానికి రాదు అంతే భేదం అనుభవానికి రాదు అనుభవ రూపంగానే ఉంటుంది చైతన్య రూపంగానే ఉంటుంది భేదం అనుభవానికి రాదు భేదం అనుభవానికి రావాలి అంటే ఇది కిందకు వచ్చిందా ఇది అది భేదం అనుభవానికి రావాలి అంటే మనస్సు ఇన్వాల్వ్ అవ్వాలి మనస్సు ప్రవేశిస్తే కానీ భేదం అనుభవానికి రాదు ఈ సత్యాన్ని గుర్తించాలి మనస్సు ప్రవేశించాలి అప్పుడే భేదం అనుభవానికి వస్తుంది సో సకల భేదములు కూడా మనస్సు యొక్క కల్పనలు మాత్రమే ఆ మనస్సులో ఒక సంస్కారం కూడా ఉండాలి వాడికి ఏ దుందుభి శబ్ద సంస్కారం ఏమీ లేనివాడిని ఇప్పుడు నాలాటిపోటు కాడిని దుందుభి వాయించారనుకోండి ఇప్పుడు చెవిటి వాడి ముందు శంఖం వాయిస్తే చెవిటి వాడి ముందు శంఖం వాయిస్తే వాడు ఏమంటారు అంటే అదేం కొబ్బరికాయ ముక్క అనుకుంటున్నవరా తినడానికి అంటాడు అంటే వీడు తింటున్నాడు వాడే అలా అనిపిస్తుంది చూడడమే తప్ప వినడం లేదు కదా ఎందుకంటే శంఖం అంటే కొబ్బరికాయ ముక్కలా ఉంటుంది సో ఇదేమి కొబ్బరికాయ ముక్క శంఖం తినడానికి రాదమ్మా వేరే పక్కన పెట్టు అంటాడు చెవిటి సో అలాగా నా ముందు దుందు హిశబ్దం వాయించారనుకోండి నేనేమంటాను ఏమిటో ఎలా గోలు చేస్తావు అలాంటి పెట్టు అంటాడు డిస్టర్బెన్ చేస్తావు ఏమిటో అంటే వాడంటాడు డిస్టర్బెన్స్ కాదండి బాబు ఇది తారా మంద మధ్య అనే భి వేర్వేరు స్వరాలు ఉన్నాయి దీంట్లో అని వాడు చెప్తాడు కాబట్టి అప్పుడు నేనేమని అడుగుతాను ఈ తారా మధ్య మంద అనే స్వరములు దుందుభి శబ్ద నేను గుర్తించి ఉన్నానో దానికంటే భిన్నంగా ఉన్నాయా అని నేను అడుగుతా అంటే లేవు లే మీరే దుందుభి వాయించి వారైతే ఏమని చెప్తారు శబ్ద కంటే భిన్నంగా ఉన్నాయని చెప్తే మీ హెడ్ ఎగ్జామిన్ చేయించాల్సి ఉంటుంది కదా శబ్ద సామాన్యం కంటే భిన్నంగా లేవు మరి శబ్ద సామాన్యం కంటే భిన్నంగా లేనప్పుడు అవి వాటిని భిన్నంగా నువ్వు ఎందుకు వ్యవహరిస్తున్నావు అంతా కూడా మనస్సు మనస్సు శబ్దము వాక్కు మనస్సు వాక్కు కలిపి లాట్ ఆఫ్ వెర్బలైజేషన్ వెర్బలైజేషన్ చేసి పెట్టడం సో వెర్బలైజ్ చేసి పెడితే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సికింద్రాబాద్ ఉందనుకోండి సికింద్రాబాద్లో తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఎర్ర రేషన్ కార్డు వాళ్ళు పచ్చ రేషన్ కార్డు వాళ్ళు హిందువులు ముస్లింలు క్రిస్టియన్ బ్రాహ్మణులు ఇలాగ మీరు వెర్బలైజ్ చేసి పెడితే ఆ పేపర్ ఎదురకుండా చూసుకుని ఓహో ఇలా ఉందో పరిస్థితి ఒక వెర్బల్ స్ట్రక్చర్ ఒకటి మీ మనస్సులో నిర్మాణం అవుతుంది మీకు సికింద్రాబాద్ ఎలా ఉండాలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు ఒకసారి క్లాస్ అయిన వెంటనే నాతోటి రండి నేను చూపిస్తా సికింద్రాబాద్ అక్కడ మేము పాస్ అవుతూ ఉంటాం రోజునూ ఆ సికింద్రాబాద్ స్టేషన్ యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళాలి మేము అదేదో సామెత ఉంది ప్రాణత్యాగం చేసిన తర్వాత ఏదో నదిని దాటాలని అలాగ మేము అది దాటుతాం రోజు దాటుతూ ఉంటాం మాకు ఈ సికింద్రాబాద్ లో మీ స్టాటిస్టిక్స్లు ఇవేం కనపడవు అక్కడ ఇట్ ఈస్ ఎ ఇట్ ఈజ్ అన్ అన్డిఫైన్డ్ మాస్ ఆఫ్ హ్యుమానిటీ కనపడుతుంది ఇంకేం కనపడదు దారికి అడ్డంగా ఇటు అటు Most మోస్ట్ హ్యాప్ హ్యాజర్డ్ వేలో జిగ్ జాగ్ వేలో మనుషులు పురుషులు స్త్రీలు పెద్ద చిన్న అందరూ ఇటు అటు తిరిగి వస్తూ ఉంటారు అదే కనపడుతుంది తప్ప మీరు అన్న స్టాటిస్టిక్స్ ఏం కనపడం నాకేం కనపడలేదు నాకు హ్యుమానిటీయే కనపడింది ఇవేమీ నాకు కనపడలా సో ఇట్ how you train your mind. యువర్ mind మీ మైండ్ను మీరు భేదబుద్ధితో ట్రైన్ train అలాగా అదే ka adhe అదే కనపడతాయి మీరు ఏకత్వానికి మీరు దాన్ని డిసిప్లిన్ చేస్తే ఏకత్వమే కనపడుతుంది సో ఇది ఎలాగంటే ఆభరణాల షాపుకి వెళ్ళి ఇదంతా బంగారమేనండి అన్నట్టుంది ఇదంతా బంగారమే అయితే మీరు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అంటే అవును రాంగ్ క్లేస్కే వచ్చాం ఎందుకంటే మా ఆభరణాలని చూడడం మాకు చేత కాదు మాకు బంగారం చూడడమే మాకు తెలుసు ఆ బంగారం మీద మాకేమీ అపేక్ష లేదు ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు మీరు సో దుందు సరే ఈ కథలన్నీ మీరు విన్నవే దుందుభి శబ్ద సామాన్యం కంటే భిన్నంగా దుందుభి శబ్ద విశేషాలను గ్రహించుట గ్రహిస్తున్నామేమని మీరు అనుకుంటున్నారు తప్పించి అటువంటి శబ్ద విశేషము లేని దుందుభి శబ్ద సామాన్యం కంటే భిన్నంగా లేవు దుందుభేస్తు గ్రహణేనా దుందుభి శబ్ద సామాన్య విశేషత్వేనా దుందుభి శబ్ద ఏతే శబ్దవిశేషా గ్రహీత మీరు దుందుభిని గ్రహించండి గ్రహించడం అంటే తెలుసుకోవడం గ్రహించడం అంటే పట్టుకోవడం కాదండి తెలుసుకోవడం గ్రాహ్య గ్రాహక భావము గ్రాహక అంటే తెలియబాడు గ్రాహ్య అంటే తెలియబడేది జ్ఞాతృ జ్ఞేయాన్నట్టే గ్రాహక గ్రాహ్య గ్రహణము అంటే తెలుసుకుంటారు సో దుందుభిని తెలుసుకున్నారు అంటే దుందుభి వాయించబడుతోంది అని తెలుసుకున్నారు కంటితో చూసేనా దుందుభి వాయిస్తున్నారు అని తెలుస్తుంది చెవితో వింటే కూడా తెలుస్తుంది ఎప్పుడైతే దుందుభిని తెలుసుకున్నారో ఇది సామాన్యంగా దుందుభి శబ్దము ఆ దుందుభి శబ్ద సామాన్యంలోనే వేర్వేరు విశేషములు అంతర్గతములై ఉంటాయని కూడా మీకు తెలిసిపోతుంది వీడు దుందుభిని వాయిస్తున్నాడు దానికి ఏదో ఒక స్కీమ్ ఏదో ఉంటుంది వాడి వాడి మనస్సులోనూ అదేదో తదిగణతో తదిగణతో అని ఏదో స్కీమ్ పెట్టి వాయిస్తాడు అని మీకు తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి దుందుభి శబ్ద సామాన్యము తదంతర్గతములైన తదిగణతో ఇత్యాది శబ్ద విశేషములు ఇప్పుడు మనకి వినిపిస్తున్నాయి అని తెలుసుకుంటారు అప్పుడు ఏతే దుందుభి శబ్దా ఇది శబ్ద విశేషా గృహీత భవంతి నేను తెలుసుకున్న విషయమే నేను వాక్యాన్వయం చేయటం కోసం నేను వివరిస్తున్నాను ఇవిగో ఇవి శబ్ద విశేషములు శబ్ద విశేషములు అంటే వేరువేరు శబ్దములు ఇదిగో ఇది తార ఇది మధ్యమ శబ్దము ఇది మంద శబ్దము అని మీరు ఎప్పుడైనా ఈ సంగీతం వాళ్ళ ముందు కూర్చోవాలి కూర్చుంటే వాళ్ళు వాళ్ళ ప్రజ్ఞంతా మేమే చూపిస్తారు మీద ఎక్స్పెరిమెంట్ చేయడం ప్రారంభిస్తారు స్వామీజీకి సంగీతం అంటే ప్రీతి అని ముందు ఒక స్టేట్మెంట్ ఒకటి వేస్తారు వేస్తే వెంటనే అని అబ్బెబ్బే కాదండి మీరు పొరపడ్డారు నాకు భిక్ష తప్పించి ఏది ప్రీతి మహాశయా అని చెప్పాలనిపిస్తుంది కానీ మొహమాటపడి నేను ఊ అన్నావు అలాగే కళలోకి చూస్తాను మౌనం అర్ధాంగీకారం అనుకుంటే అదో రకంగా ఉంటుంది పూర్ణాంగీకారం కింద అనుకుని స్వామీజీకి సంగీతం అంటే చాలా ప్రీతి కాబట్టి ఇప్పుడు స్వామీజీకి మనం సంగీతాన్ని వినిపిద్దాము పన్నెండున్నరకి భోజనం పన్నెండు ఇరవై పన్నెండు ఇరవై ఐదో అయిపోయింది సరే వినిపించమ్మా సరే మా అమ్మాయి సంగీతం పడుతుంది చిన్నపిల్ల పదేళ్ల పిల్ల ఇప్పుడు సంగీతం పాడుతుంది అప్పుడే నేర్చుకుంటుంది ఎవడో వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే మరి అది ఆర్ట్ పైకి రావాలి మరి కాబట్టి సో ఓకే గోహట్ నేను అప్పుడు ఏమంటానంటే ఒక్క పాట నువ్వు పాడమ్మా అది అది కూర్చుంటారు ఇక్కడ పాడుతూ ఉంటుంది పాడుతూ ఉంటే చెవిటి వాలి బుద్ధి నాకు శంఖంతో నా ముందు దానికి ఏమీ ప్రయోజనమే ఉండదు అయినా కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ మనస్సుకి ఒక గ్రహణం ఉంటుంది సరే ముందు గ్రహణం ఎలా ఉంటుంది ఏ అమ్మాయి పడుతుంది అని గ్రహణం ఉంటుంది ఆ తర్వాత స్వామీజీ ఫలానా రాగం పడతామంటే అన్ని రాగాలు ఒక్కలాగే ఉంటాయి మనకి ఒక రాగానికి ఇంకొక రాగానికి మనకి భేదం ఏం తెలీదు సో ఆ పాడమ్మా ఏదో పడుతుంది పడుతుంటే ఓహో ఇక్కడ కొంచెం రాగ పంచ కొంచెం స్వరం పెంచింది ఇక్కడ తగ్గించింది ఆ తేడాలు తెలుస్తూ ఉంటారు అంతే ఇట్ ఈజ్ లైక్ దాట్ అయితే సంగీత విద్వాంసులు ఏం చేస్తారు ఆ తేడాల మీద ఒక శాస్త్రాన్ని నిర్మాణం చేస్తారు ఒక పెద్ద స్ట్రక్చర్ని నిర్మాణం చేస్తారు నిర్మాణం చేసి వాళ్ళు ఏమనుకుంటారు ఇదిగో ఈ భి భిన్న భిన్న స్వరములను ఆధారంగా చేసుకుని నిర్మాణం చేసిన ఈ శాస్త్రం గలదో ఇదంతా కూడా పరమ సత్యము అని వాళ్ళు అనుకుంటారు నేను వాళ్ళతో నేనేమన్నా కానీ నాకు తెలుస్తూ ఉంటుంది ఇది దుందుభి శబ్ద సామాన్యం తప్ప ఇంట్లో విశేషములన్నీ ఒక విశిష్టమైన సంస్కారము గల మనస్సుచే కల్పితములు మాత్రమే అని తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు అతను ఆలాపన చేస్తాడు ఆలాపన అంటారు కబులు నాంతో ఆలోపన చేస్తాడు ఆలోపన చేస్తుంటే నా ప్రాణానికి అన్ని ఆలోపనలు ఒక్కలాగా కనపడతాయి నాకేమీ తే రాగం కానీ కొంచెం సంగీతం తెలుసున్న వాళ్ళైతే అదిగో హిందోళ రాగము అదిగో కాంభోజి రాగము ఇది శుద్ధ కాంభోజీ ఇది మిశ్ర కాంభోజీ ఇవ్వకుదాలు సంథింగ్ సమ్ నేమ్స్ సో లాట్ ఆఫ్ వెర్బలైజేషన్ ఉంటుంది ఆ వెర్బలైజేషన్ చుట్టూ బోల్డ్ అంత వ్యవస్థ నిర్మాణం అవుతుంది అయితే అక్కడ ఉన్నది దుందుభి శబ్ద సామాన్యం తక్క తక్క అంటే ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నాడు ఒక ఆయన తక్కా అన్నా తప్ప అన్నా ఒకటే నేను తక్క అని రాశాను మా పుస్తకంలో అంటే ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నాడు ఆ మహాశయుడు ప్రింటింగ్ మిస్టేక్ కాదయ్యాది అదానికి పదో ఒకటి ఉంది అని తెలిపారు కాబట్టి దుందుభి శబ్ద సామాన్యం తక్క మరి ఏది నాకు అనుభవానికి రా సో నేను మీకు మనం వచ్చేసి ఏమిటంటే ఆ రకంగా మైండ్ అలా వెర్బలైజేషన్ అధికంగా చేస్తూ ఉంటుంది దుందుభిశబ్ద సామాన్య వ్యతిరేక ఎందుకంటే నువ్వు అంటున్న శబ్ద విశేషాలు తార మధ్య మంద స్వరములు దుందుభి శబ్ద సామాన్యంగా భిన్నంగా లేనే లేవు లేనే లేవు దుందుభ్యాఘాత్యవా ఇప్పుడు మంత్రవ్యాఖ్యానం చేసేస్తే ఆ దుందుభి సంగతి సెటిల్ అయిపోయి దృష్టాంత దార్ష్టాంతికంలోకి రావచ్చు దుందుభే రాహననం ఆఘాత అది దుందఘాత్యవా శబ్దో గృహీత మంత్రంలో ఉంది దుందు అంటే వా సరే అనే పదాన్ని తీసుకున్నారు దుందుభ్యాఘాత్య అంటే దుందుభే ఆఘాత దుందుభి ఆఘాత ఆఘాత అంటే కొట్టడం ఆహననం దుందుభే ఆహననం ఆఘాత సో ఇప్పుడు దుందుభ్యాఘాత్యా అంటే దుందుభిని కొట్టుట అంటే దుందుభిని కొట్టుట అంటే కొంచెం మీరు ఓపెన్ పట్టండి దుందుభి సంగతి సెటిల్ ఎందుకంటే ఆల్రెడీ పాయింట్ ఈజ్ మేడ్ సో దుందుభిని కొట్టుట అంటే దుందుభిని కొట్టడం పాయింట్ కాదు ఇక్కడ కొట్టడం పాయింట్ కాదు కొట్టడం వల్ల పుట్టే శబ్ద సామాన్యం పాయింట్ ఓకే కాబట్టి దుందుభ్యాఘాత విశిష్ట శబ్ద సామాన్యస్య అనర్థం దుందుభ్యాఘాతస్య అనే మాటకి దుందుభ్యాఘాత విశిష్ట శబ్ద సామాన్యస్య అని భాష్యకారులు అలా ప్రేమగా ఆ మంత్ర పదాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు కింద టీకాకారు అంటాడు వీరాది నవరస అని అతమర నవరస అన్యతమరసయుక్త దుందుభ్యాది హనోత్పన్న సంగ్రామాదిగతో ధ్వని చూడండి ఇప్పుడు దుందువి ఆఘాతంలో తొమ్మిది రసాలు ఒలికిస్తాయి ఒక రసంలో దుందుని ఒక రసంలో కొట్టినట్లయితే వీరరసం యుద్ధరంగంలో కూడా దుందువుల్ని వేస్తూ ఉంటాయి వీరరసం ఇంకో రసం ఉంటుంది అదే కరుణా రసం ఇప్పుడు మీరు ఎప్పుడారో చూసారా ఇప్పుడు బాధ్యాలు వస్తుంటాయి ఈ బాజాలు వస్తుంటే దూరం నుంచి అది కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే ఏవో బాజాలు భావిస్తున్నారో ఏవో ప్రొసెషన్స్ ఉంటూ ఉంటాయని మీరు సామాన్యంగా స్వీకరించి వదిలేయచ్చు లేదా మీరు కొంచెం క్లీన్ అబ్జర్వేషన్ గలవాళ్ళు అయితే ఇది పెళ్లి బాజా అని తెలిసిపోతుంది ఆ బాజాన్ని బట్టి ఏమన్నాయి ఎవరైనా పోయినప్పుడు కూడా బాధ్య ఉంటుంది ఏమంటే ఇది అలాంటి బాధ అది తెలుస్తూ ఉంటుంది దూరం నుంచి తెలిసిపోతుంది అంటే ఎలా తెలిసింది అంటే ఆ బాధాలోను అంటే ఆ ధ్వనిలో ఒక కరుణ రసాన్ని కలిగిస్తారు కాబట్టి ఇన్ని రసాలు పుడతాయి ఆ నుంచి ఓకే తద్గతా విశేషత భవంతి సో మీరు దుందుభి శబ్ద సామాన్యాన్ని వినడం ద్వారా శబ్ద సామాన్యస్య గ్రహణైన తృతీయా విభక్తికి ఎప్పుడు ద్వారా అని పెట్టుకోవచ్చు గ్రహణ ద్వారా దుందుభి శబ్ద సామాన్యాన్ని దుందుభి శబ్దాన్ని వింటున్నాను వింటున్నాను వింటున్నాను ఇది వేర రసము మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఇదేమో శృంగార రసము మళ్ళీ ఇంకో కొంతసేపు పోయిన తర్వాత ఓ ఇది కరుణ రసము అని సో ఇవన్నీ కూడా అంటే ముందు శబ్ద సామాన్యాన్ని చక్కగా గ్రహిస్తూ ఉంటే మీ మనస్సులో ఈ భేద బుద్ధి కనుక స్థిరంగా నిలబడి ఉన్న సందర్భంలో ఆ భేదాలన్నింటినీ మీరు గుర్తించగలుగుతారు సో ఈ విధంగా ఉన్న ఒకే ఒక శబ్ద మీరు పలు భేదములను ఆరోపణ చేస్తూ ఉంటారు అది పాయింట్ ఇక్కడ ఇక్కడ కదా ఇదేమో సంగీతం వాళ్ళు కాదు కదండి సో సంగీతం వాళ్ళకి నామరూపాలు ఆ శబ్ద విశేషములే వాళ్ళ ప్రాణం వాళ్ళ లైఫ్ అది మరి వేదాంతులకి నామరూపాలంటే వీళ్ళకి పెద్ద శ్రద్ధ ఉండదు నామరూపాల మీద శ్రద్ధ ఉండదు నామరూపాల మీద శ్రద్ధ ఉంటే మీకు తత్వం తెలియదుండో ఎందుకంటే మీరు ఒక రూపం నామం ఎప్పుడైతే పెట్టారో వెంటనే భేదం వచ్చేస్తుంది భేదం వచ్చేస్తుంది మిగిలిన నామరూపాలన్నిటికంటే భిన్నంగా ఉండదు అలాగే నిర్భిద్య గ్రహీతుం శక్యే విశేషరూపేణ అభావాత్ ఇప్పుడు మీరిక్కడ శంకర్లు పాయింట్ చేస్తున్నారు మీరు దుందుభి శబ్ద సామాన్యాన్ని వింటూ ఉండగా శబ్ద విశేషాలు మీకు తెలుస్తాయా లేక దుందుభిశబ్ద సామాన్యాన్ని వినం మానేసిన తర్వాత కూడా అంటే దుందుభిశబ్ద సామాన్యాన్ని మీరు విడిచిపెట్టేసిన తర్వాత అప్పుడు కూడా మీకు శబ్ద విశేషాలు తెలుస్తాయా ఎలా ఉందంటే మీకు ఆభరణం కావాలంటే బంగారం పట్టుకుంటేనే ఆభరణం లభిస్తుందా లేదా బంగారం లేకుండా కూడా మీకు ఆభరణం దొరికేస్తుందా అన్నట్టుంది ప్రశ్న కాబట్టి దుందుభిశబ్ద సామాన్యం అలా చక్కగా ప్రవాహంలా సాగిపోతున్నంతసేపు మీ పాండిత్యాన్ని మీరు ఉపయోగించి శబ్ద విశేషాలను గ్రహించగలుగుతారు దుందుభి శబ్ద సామాన్యాన్ని కాదని మీరు శబ్ద విశేషాలను గ్రహించగలుగుతారా గ్రహించలే అటువంటిప్పుడు ఏం చేయాలి ఏది అధిష్టానమో ఆ అధిష్టానము ఈ శబ్ద విశేషములన్నీ ఉన్నాయి ఆరోపించబడి ఉన్నాయి కాబట్టి మనం ఈ ఆరోపించడం లేని శబ్ద విశేషాలను పట్టుకోవడంతో పాటుగా అధిష్టానం కూడా మనం పట్టుకోవాలి అని ఆలోచన చేయాలా అక్కర్లేదా చేయాలి చేస్తే వేదాంతం అవుతాడు చేయకపోతే లౌకి కూడా అవుతాడు ఇప్పుడు ఓ చిన్న సంఘటన చెప్తా అంటే ఇప్పుడు చూసే దృష్టి ఎలా ఉంటుందో నా కోసం ఒక కప్పు కాఫీ తెప్పించాడో పెద్ద ఆ కాఫీ పది మనిషికి ఇంట్లో పనిచేస్తే పది మనిషికి పురమాయించాడు ఆయన వెళ్ళి తీసుకురావచ్చు కదా మొన్న స్వామీజీ కాఫీ స్వయంగా ఇద్దామని అనుకోవచ్చు అనుకునేవాళ్ళు అనుకుంటారు ఆయన నాకు నేను కాఫీ ప్రి ఉండి ఆ టైంగా కాఫీ కావాలి నాకు అది ఎవరు ఇచ్చేవాళ్ళు ఎలా ఇచ్చారు ఇది అవన్నీ నేను చూసుకోను ఏదో శుభ్రమైన కాఫీ ఇచ్చేస్తే రాగేశా సో పది మనిషి పిల్లలు తీసుకొచ్చింది తీసుకొస్తే ఆ కాఫీతో పాటుగా అడుగున ఒక ట్రేక్ అడుగున ఒక సాస్త కూడా పట్టుకొచ్చింది ఆయన సాసరు జార విడించింది ఆ అమ్మాయి కంగారలా కాఫీ అయితే వచ్చింది కానీ సాసరు కింద పడింది పగిలిపోయింది ఆయన నా పిల్ల మీద హుంకరించబోయారు నేను నన్ను చూసా తర్వాత టాపిక్ వచ్చింది అంటే మనం డిసిప్లిన్ చేయాలి అక్కర్లేదా అంటే మీరు డిసిప్లిన్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు ఈ పగిలిన సాసరు జడ వస్తుంది పగలగొట్టిన వ్యక్తి చేతన వ్యక్తి చేతన తత్వం ఏమండి కాబట్టి మీరు జడానికి ప్రాధాన్యం ఇస్తారా చేతనానికి ప్రాధాన్యం ఇస్తారా మీరు ఆలోచించండి అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీ దృష్టి మీ గురించి మీ దృష్టి మీద కూడా ఆధారపడి ఉంటుంది మీ జీవితంలో మీరు జడమునకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నారా చేతనానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నారా మీరు ఆలోచించండి మీరు దేహానికి ప్రాధాన్యం ఇస్తుంటే జడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు మీరు మీరు జడప్రధానంగా జీవిస్తుంటే మీకు సాసర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దట్ యంగర్ నేను జడ ప్రధానమే కాదు నేను చేతన ప్రధానం నాకు చైతన్యమే ముఖ్యం అంచేత ఈ జడం గురించి నేను పట్టించుకోను జడం వస్తుంది పోతుంది చేతనం రాను రాదు పోను పోదు ఎందుకంటే మనం ఆ నేను అప్పుడు ఎవరు చెప్పాను మీరు చేతన ఉండండి జడ ప్రధానంగా ఎందుకంటే చేతన ప్రధానంగా ఉన్నట్లయితే ఆ అమ్మాయిని మీరు నిందించడానికి వీల్లేదు ఎందుకంటే చేతనం ఆత్మ జడ ప్రధానంగా ఉంటే సాసర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దట్ ఎ అని అమ్మాయిని నిందించాల్సి ఉంటుంది నేను చెప్పాను అయితే ప్రాశ్చిత్తవేదన చేసుకోమని హుంకరించాడు కదా మరి ప్రాశ్చిత్తవేదన చేసుకోమంటారా అన్నది చేయాల్సి ఉంటుందన్న ఏం చేయమంటారు పూర్ణమ శివాయ మూడు మాలలు జపం చేయండి ఎందుకంటే చేస్తే ఇంకా రెండోసారి అలాంటి పని దోషం రాకుండా ఉంటుంది కాబట్టి మీరు మీ దృష్టి ఎక్కడ ఉంది చూడండి మీరు శబ్ద విశేషాల మీద ఉందా శబ్ద సామాన్యం మీద ఉందా శబ్ద విశేషాల మీద ఉంటే మీరు సంగీత విద్యార్థి అవుతారు సంగీత పండితుడైనా అవుతారు శబ్ద సామాన్యం మీద ఉంటే మీరు ఆల్రెడీ వేదాంత దారిలో వేదాంత మార్గంలో నడిచిపోతున్నారు ఎందుకంటే శబ్ద విశేషం దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో ఆకాశం దగ్గరికి వస్తారో ఆకాశం నుంచి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతారు కాబట్టి విశేష దృష్టి అది భేద దృష్టి అవిశేష దృష్టి సమాన్య దృష్టి దీన్నే సమదృష్టి అంటారు సామాన్య దృష్టి అన్నా సమదృష్టి ఒకటే పండిత సమదర్శిన మీరు విన్నారు కదా సమదర్శిన అంటే సమదృష్టి కలిగినవారు సమదృష్టి కలిగిన వారు అంటే సమదృష్టి అంటే వారు ఫిజికల్గా చేసి దాంట్లో తేడా రాదు ఇప్పుడు కోతికి పండు ఇవ్వాలనుకోండి కిటికీలోంచి విసురుతారు మనిషికి పండు ఇవ్వాలనుకోండి ప్రేమగా చేతిలో పెడతారు సో సమదృష్టి ఉంది కదా అని మనిషికి కూడా కిటికీలోంచి విసరడమో లేకపోతే కోతికి ప్రేమగా చేతిలో పెట్టడమో చేయరు కానీ స్టిల్ సమదృష్టే కాబట్టి యాక్షన్ సమంగా ఉంటుందని మీరు అనద్దు దృష్టి సమంగా ఉంటుంది ఆ సమదృష్టి అది వేదాంతుల యొక్క పరమ లక్ష్యం పండితా సమదర్శిన అంచేతనే శబ్ద సామాన్యాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి విశేషాలు ఏముందండి మీరు సంగీత విద్యార్థులైతే ఆ విశేషాలు మీకు ముఖ్యమవుతాయి మీరు ఇప్పుడేమో సంగీతం మొదలుపెట్టలేదు కదా సంగీతం చదువుకున్న వాళ్ళు కూడా సంగీతం బాగా అభ్యాసం చేసుకుని సంగీతంలోంచి భక్తిలోకి వెళ్ళిపోవాలి సంగీతంలోనే ఇరుక్కుపోకూడదు సంగీతంలోంచి భక్తిలోకి వెళ్ళిపోవాలి ఆ భక్తిని పరాభక్తికి మార్చి చేసుకుని దాన్ని కూడా తీసుకుని వాళ్ళు కూడా అలా వెళ్ళిపోవాలి అప్పుడు సంగీతం వాళ్ళకి ఉపకరించినట్లు లెక్క కొంతమంది సంగీతంలోనే ఫిక్స్ అయిపోతారు ఇంకా ముందుకు వెళ్ళరు కాబట్టి ఇది సంగీతానికి సంబంధించిన టాపిక్ కాకుండా మొత్తానికి ఒక ఫుల్ పారాగ్రాఫ్ దుందు ఫిగురించే ఉన్నది కనుక ఇవో జనరల్ కామెంట్స్ కూడా నేను పాస్ చేశాను ఎవరైనా సంగీత ప్రియులుంటే అన్య భావించకూడదు సో ఈ వేదాంతులు ఇలాగే ఉంటారని మీరు అనుకున్నారు వదిలిపెట్టే సెంటర్లే నాతో ఏవ నిర్భిద్య గ్రహీతం శక్యంతే ఆ విశేష శబ్దాలు మనం మీరు విడిచిపెట్టేసి సపరేట్గా భిన్నంగా విడదీసి మీరు గ్రహించగలరా గ్రహించలేరు ఇది స్టాండర్డ్ ఎగ్జాంపుల్ సినిమానంద గారికి ఒక యంగ్ పెట్టాడు సాష్టాంగం ఈ యంగ్ పీపుల్ కొంత మెడలో గొలుసులు వేసుకుంటారు ఆడవాళ్ళే వేసుకుంటారు మీరు అనుకోద్దు యంగ్ పీపుల్ కూడా మెడలో ఏదో గొలుసులు లాకెట్టు ఏదో పెడతాడు ఈ వ్యర్థను ఉందో ఏదో తెలీదు పూర్వం ఉండేది ఫ్యాషను సో చేస్తే ఏమో నీ గొలుసు బాగుంది అమ్మాయి నీ గొలుసే బాగుంది అమ్మాయి మించి వేసుకున్నవే నువ్వు అన్నారు ఆయన వేళకోవడానికి ఆయన నిర్మోహమాటంగా ఎంత మాట అన్నా అనేసి ఇవ్వండి అంటే తీసిచ్చాడు స్వామీజీకి రెండమ్మా మాది పుష్పకల్ మనం మీరు చూడలేదని అనుకోవద్దు మీరు వచ్చేసేయటమ ఇసు స్వామీజీ చూసి చాలా బాగుందా ఈ గొలుసు అని మళ్ళీ ప్రశంసించారు అలా ప్రశంసిస్తే ఏమనుకుంటారు అతను పెద్ద మనస్సుతోటి ఆ టైము ఆ ఉత్సాహం అలాంటిది తర్వాత ఈమె రెగ్యులెట్ ఆ ఉస్ ఒకటి ఇమీడియట్గా ఏమనుకుంటుందంటే స్వామీజీ మీరు అట్టి అంటే ఆయన ఏమన్నారో తెలిసిన గొలుసు నాకెందుకు బంగారం నాకు ఉపయోగపడుతుంది నేను బంగారం అట్టి పెట్టుకుంటాను నువ్వు గొలుసు తీసేసుకో అని చేర్పించాడు నాకు బంగారం ఇచ్చేసి నువ్వు గొలుసు అట్టు పెట్టుకోవాలి అంటే అతను ఇష్టాన్నయ్య ఏం అర్థం కాలేదు ఒకప్పుడు మీరు చెప్పింది ఎదురువాడికి అర్థం కాకపోతే వాడు అలా అదో రకంగా చూస్తాడు అర్థం కాలేదు అతనికి సరే ఏమన్నా అందరూ నవ్వేసారి అక్కడికి సెటిల్ దట్ ఈస్ ది పాయింట్ కాబట్టి మీరు శబ్ద విశేషమును శబ్ద సామాన్యం నుంచి నిర్భిద్య విడదీసి పట్టుకోగలుగుతారా పట్టుకోలేరు ఏమండి దేనిని దేని నుండి వెడదీసి పట్టుకునట సాధ్యము కాదు అది దానికంటే భిన్నముగా లేదు అర్థమైందండి వాక్యం కాబట్టి మీరు ఎన్ని విశేషాలని లిస్టు రాసుకున్నా అది శబ్ద కంటే దుందుడి శబ్ద సామాన్యం కంటే భిన్నంగా లేవు ఇంత దృష్టాంతమే ఇంకిప్పుడు రెండు దారిష్టాంతికంలోకి తథా ప్రజ్ఞాన వ్యతిరేకేణ స్వప్న జాగరిత నశ్చిద్ వస్తు విశేష ఇదండి ప్రధానమైన వాక్యం దీన్ని అండర్లైన్ చేసేసుకుని మీరు కంటస్థం చేసే తథా అంటే దృష్టాంతం తథ అంటే అదేవిధంగా అంటే అంతకుముందు దృష్టాంతం చెప్పారు ఎలాగైతే మీరు తుందుభి శబ్ద సామాన్యం కంటే శబ్ద విశేషాలను విడతీసి తీయలేరో విడతీసి పట్టుకోలేరో అదేవిధంగా ప్రజ్ఞానము కంటే భిన్నంగా స్వప్నావస్థ తీసుకోండి జాగ్రత్త తీసుకోండి ఏ అవస్థ తీసుకున్నా పర్వాలండి ఎందుకంటే స్వప్నావస్థలోనూ జాగ్రత్త మాత్రమే మీకు ఈ నామరూపముల యొక్క గ్రహణము సంభవమవుతుంది ఈ రెండో అవస్థలలో మీరు స్వప్నంతో మొదలుపెట్టారు స్వప్నంతో మొదలు పెడితే తేలికవుతుంది తర్వాత జాగ్రత్తగా రండి ఆయన కూడా స్వప్నంతో మొదలుపెట్టారు స్వప్నంలో మీరు పర్వతాన్ని చూశారు ఈ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సరే పర్వ స్వప్నంలో పర్వతం హుళక్య లేదా ఈ కథ అంతా మామూలే కాదంతా కరెక్టే నేను కాదన్నా కానీ ఆ స్వప్నంలో ఉన్న పర్వతం మీరు చూసిన పర్వతం ఇప్పుడు చూ పర్వతం మిథ్య మీరు చూడడం మిథ్య కాదు Dream is uh, unreal. But uh, you are having, having a dream is not unreal. That you have seen a dream is real. Parvatam mitya. Meru parvatadarshanan jeedam mityaṁ gādhukā? Meru parvatam juṣayarū. Ippidu parvatam unna di. Ippidu vileveto mañje. A necklace undi. Then upādhāna vayam ti? Bangāramo. Eh? Iva yudhukunda parvatam unna di. A parvatam upādhāna vayam ti? Stone. Stone. దాని ఉపాదానము స్టోన్ రాయి అకారం ఏదైనా ఉపాదానము రాయి ఓకే అలా తీసుకోండి జాగ్రత్త వ్యవస్థలో పర్వతం ప్రతి ప్రజెంట్ అలా తీసుకోండి స్వప్నంలో పర్వతం చూశాడు ఇప్పుడు మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి దాని ఉపాదానం ఏమిటో చెప్పండి స్టోన్ అనగండి స్టోన్ కాదు అదే కథ ఇప్పుడు స్వప్నంలో మీరు పర్వతం చూస్తే మీరు కుక్కి మంచం మీద పడుక్కునే అరువు మీద స్వప్నంలో పర్వతం చూస్తే ఆ పర్వతానికి ఉపాదానం స్టోనే అయితే మీరు కానీ ఆ మంచం కానీ ఆ అరువు కానీ ఏమీ నిలబడవు అన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి హ్యాంక్ గాడ్ పర్వతానికి ఉపాదానం స్టోన్ కాదు మరి ఏది మరి ఏది పర్వతాకారంగా ఉన్నదే మనస్సు దానికి ఉపాదానం ఏమిటని అడుగుతున్నా తెలివి తెలివి ఎందుకు ఉపాదానం అయింది తెలుస్తూ ఉంది కదండి పర్వతం తెలుస్తుందా లేదా పర్వతం తెలిసింది కనుకనే నేను పర్వతాన్ని చూశాను అని మీరు చెప్పారు పర్వతం తెలియలేదనుకోండి నేను స్వప్నంలో పర్వతాన్ని చూశాను అని చెప్పలేరు కదా చూడడం అంటే తెలియడం చూడడం అంటే తెలియడం వినడం అంటే తెలియడం వాసన చూడటం అంటే రుచి చూడడం అంటే స్పృశించడం అంటే అది తెలియడం తెలివి కాబట్టి స్వప్న పర్వతానికి ఉపాదానం ఏమిటి తెలివి ఆ తెలివికి సంస్కృత పదము ప్రజ్ఞానము ప్రజ్ఞానము మాట మీరు అర్థం చేసుకోండి స్వప్నంలో పర్వతానికి ఉపాదానము ప్రజ్ఞానము స్వప్నంలో నదికి ఉపాదానము ప్రజ్ఞానము స్వప్నంలో ఏనుగు ఏనుగు ఇది వాళ్ళు వేదార్థులకి ఏనుగు శంకరులు స్వప్నహస్తి ఏంటి ఇది వందల సార్లు అంటారు అంటే చాలాసార్లు అంటారు స్వప్నంలో ఏనుక్కి ఉపాధానం ఏమిటి తెలివి మధ్యాహ్న మాంసాదులు కాదు స్వప్నంలో ఏనుక్కి ఉపాదానము తెలివి ఏమండి కాబట్టి ఇప్పుడు చెప్పండి స్వప్నంలో పర్వతాలు కానీ నది కానీ సముద్రం కానీ ఏనుగు కానీ ఏదైనా కానీ స్వప్నంలో స్వప్నంలో భార్యకు ఉపాధానం ఏమిటి స్వప్నంలో పుత్రుడికి ఉపాధానం ఏమిటి స్వప్నంలో ధనానికి ఉపాదానం ఏమిటి స్వప్నంలో పుణ్యానికి ఉపాదానం పాపానికి ఉపాదానం మిత్రుడికి ఉపాదానం శత్రువుకు ఉపాదానం ఏమండి ఇప్పుడు ఇప్పుడు నేను ప్రశ్న అడిగితే చెప్పండి స్వప్నంలో మిత్రుణ్ణి కానీ శత్రువుని కానీ పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ ఏనుగుని కానీ పర్వతాన్ని కానీ నదిని కానీ ఆ తెలివి నుంచి విడదీసి మీరు పట్టుకోగలుగుతారా పట్టుకో అంటే ఏమని చెప్పాలన్నమాట స్వప్నంలో ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ స్వప్నంలో పర్వతం ఉన్నదే ఇట్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ద థాట్ ఆఫ్ పర్వతం పర్వతాకార వృత్తి తప్ప వేరే ఏమీ లేదు అంతే పర్వతాకార వృత్తియే పర్వతంలాగా భాషించింది ఏమండి అంటే పర్వతము పర్వతాకార వృత్తి కంటే భిన్నంగా లేదు స్వప్నంలో పర్వతాకార వృత్తి కూడా ఆ తెలివియందు ఏర్పడిన ఒకనొక విశేషం తప్ప మరొకటి లేదు ఇప్పుడు తధీ అణతో ఆ తాధి గీ అంటే ఆ శబ్ద వచ్చిన విశేష శబ్దములు అదేవిధంగా స్వప్నంలో ఆ తెలివి ఎందే పర్వతము హస్తి ఇక్యాది వివిధ రూపములు ఆ తెలివి ఎందే ఆరోపించబడినది అక్కడ ఉన్నది తెలివి మాత్రమే మీకు నిద్రపోవడం అయిపోయింది తెలివి వచ్చింది తెలివి వచ్చిందంటారు కదా తెలివి ప్రజ్ఞాన మళ్ళీ ప్రజ్ఞాన ప్రపంచంలో ప్రవేశించారు మీరు నవ్ యు ఆర్ యు హు ఆర్ ది ప్రజ్ఞాన తెలివి వచ్చింది కదా వేదు తెలివి రూపంగా ఉన్నారు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ప్రకాశించే పర్వతం ఉన్నది జాగ్రత్త అవస్థలో పర్వతం ప్రకా తెలుస్తుంది పర్వతం తెలుస్తుంది ఏమంటే పర్వ నేను మాట్లాడుగుతాను పర్వతము మీకు పర్వతము యొక్క జ్ఞానం కలిగింది కదా తెలియడం పర్వత యొక్క జ్ఞానము పర్వత దేశంలో కలుగుతుందా హృదయ దేశంలో కలుగుతుందా హృదయ దేశంలో కలుగుతుంది కాబట్టి పర్వతము అక్కడ ఉంది అంటాడు పర్వతము అక్కడ ఉంది అన్నప్పుడు ఆ పర్వతము తెలుస్తూ ఉంటుంది అక్కడ అనేది తెలుస్తూ ఉంటుంది ఉంది అని తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఉంది జ్ఞానం ఎక్కడుంది హృదయ దేశంలో తెలుస్తూ ఉంటుంది కదండి అక్కడ జ్ఞానం ఎక్కడుంది హృదయ ఇక్కడ హృదయ దేశంలో ఉంది కరెక్ట్ అక్కడ జ్ఞానం కూడా ఇక్కడే ఉన్నది పర్వత జ్ఞానం పర్వత జ్ఞానం ఎక్కడున్నది హృదయ దేశంలో ఉన్నది ఏమంటే హృదయము హృదయంలో ఉండే పర్వతము హృదయంలో జ్ఞానరూపంగా ఉండే పర్వతానికి స్టోన్ ఉపాదానం కాదండి తెలివియే ఉపాధానం అక్కడ అనే జ్ఞానానికి అక్కడ ఎక్కడో లేదండి ఉపాధి అది తెలివియే ఉపాధానం ఉంది అనే జ్ఞానానికి తెలివియే ఉపాధానం తెలివి తప్ప ఇంకా ఏ ఇదే మాయ మాయని ఎందుకన్నారంటే శంకర్లని వాడి కొట్టుకుని మాయావాది మాయావాది అంటారు తెలియక దే జస్ట్ డోంట్ నో వాట్ దే ఆర్ థాకింగ్ ఇప్పుడు ఇక్కడ మాయావి కంటే అది తెలివి కానీ స్టోన్లా కనపడుతుంది అది ఇక్కడ ఉన్నది కానీ అక్కడెక్కడో ఉన్నట్టు కనపడుతుంది వీడి బతుకంటా అలాగే అనుకుంటాడు ఆక్షేపణం చేస్తారు ఇంతకంటే మాయ ఏముంటుందండి అందుకోసం మాయా కాబట్టి స్వప్నం కానీ ప్రజ్ఞానం వ్యతిరేకంగా ఈ విశేషముడు అంటే నామరూపములు ఏవి కూడా లేవు ఉన్నదంతా ప్రజ్ఞానమే అంచేతనే మిమ్మల్ని మీరు చిన్మయులుగా గుర్తించాలి నేను చిన్మయుడు అని నేను స్వప్నంలో ఆస్ట్రేలియా వెళ్ళా ఆస్ట్రేలియాలో ఎయిర్పోర్ట్లో దిగా విద్యార్థులు వచ్చారు వాళ్ళకి పాఠాలు చెప్పారు కంగారులను చూశాను ఆస్ట్రేలియాలో ఇవన్నీ చూశాను మళ్ళీ విమానం ఎక్కి వాపసు వచ్చేశాను స్వప్నంలో ఇప్పుడు ఈ స్వప్నంలో ఉండే ఆస్ట్రేలియా కానీ కంగారు కానీ విద్యార్థులు కానీ పాఠాలు కానీ ఆ తెలివి భిన్నంగా లేదు అంటే నేనేమని చెప్పచ్చు అంటే స్వప్నంలో నేను చూసిన ఆస్ట్రేలియా నేనే కరెక్టేనా తెలివంటే నేను కదా తెలివంటే నేనే కదా స్వప్నంలో నేను చూసిన కంగారు కూడా నేనే స్వప్నంలో నేను చూసిన విమానాలు కూడా నేనే అన్నీ నేనే నాకంటే భిన్నంగా ఏదీ లేదు స్వప్నంలో జాగ్రత్త అవస్థ కూడా అంతే ఎప్పుడు మీరు దేహం అనుకోండి అన్నీ మీకంటే భిన్నంగా ఉన్నాయి జాగ్రత్త కానీ మీరు తెలివి అనుకోండి మీకంటే భిన్నంగా ఏదీ లేదు అంచేతనే విచారం చేయాలి అపియరెన్స్ సబ్ డిసెప్టివ్ అంటారు కనబడిందే సత్యం అనుకుంటే అది అది మోసపోతారు మీరు పర్వతము ఎక్కడో ఉన్నట్టుగాను ఆ స్టోన్ తోటి పర్వ స్టోన్ ఉపాధానము కలది గాను కనపడుతుంది అలా కనపడుతోంది కదా అదే సత్యం అనుకోకూడదు ఎందుకంటే దానికి ఉపాధారము తెలివియే ఉపాధారము తెలివియందే పర్వతం ప్రకాశిస్తుంది మీరు స్పష్టంగా తెలియగలగాలి క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇప్పుడు ఊరితే నేను ఇటు కాదని అటు అటు కాదని ఇటు ఇటు తిప్పి అటు అటు తిప్పిటు నేను అలాగ దృష్టాంతాలు ఎన్నో చెప్తాను కానీ అది తెలియాలంటే స్పష్టమైన అండర్స్టాండింగ్ ఉండాలి క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఊరికే నేను గడబడి చేస్తున్నాను ఎందుకంటే చాలా చాలా కఠినమైన విషయం అది క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంత తేలిక కాదు చాలా కఠినమైన విషయం సో కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలంటే మీ మనస్సు చాలా శుద్ధంగా ఉండాలి అంటే అర్థం మనస్సులో ఏ రకమైన ఆసక్తి ఉండకూడదు అటాచ్మెంట్ ఉండకూడదు మీకు మీకు సంగీతం మీద అటాచ్మెంట్ ఉన్నందుకు సంగీతం కాదు దుందుభి మీద ఈ సంగీతంలో స్పెషలైజేషన్స్ ఉంటాయి ఒకడికి వైలిన్ మీద అటాచ్మెంట్ ఒకడికి దుందుభి మీద అటాచ్మెంట్ దుందుభి ఆయన ఉన్నారు ఒక డ్రమ్మర్ స్పెషలిస్ట్ శివమణి శివమణిని దుందుభి స్పెషలిస్ట్ ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి దుందుభ్యాఘా పశ్యవా గ్రహణేనా అని మొదలు పెడితే హీ హ్యాస్ నో ప్రొఫెషనల్ లెఫ్ట్ ఇన్ హిజ్ లైఫ్ కాబట్టి ఆ అటాచ్మెంట్ ఆయనకుంటుంది ఆయన దగ్గర ఆ దృష్టాంతం పనికి రాదు ఆయన హీ కె సంగీతం వాళ్ళకి నేను చెప్పి బాధ వింటే కొంత ఒళ్ళు మండే అవకాశమే ఉన్నది జనరల్ గా సంగీతం వాళ్ళకు కూడా ఎందుకంటే మనమేమో శబ్ద సామాన్యం మీదనే దృష్టి తప్ప శబ్ద విశేషం మీద అసలు ఏమీ దృష్టే లేదు సో ఆ ఉండకూడదు దేనికి తర్వాత మీ గురించి మీకు బాగా తెలుసుంటే కానీ పర్వతం అనేది తెలివి అని మీకు అర్థం కాదు మీ గురించి మీకు బాగా తెలియాలి నేను నేను అహం క్షత్రియ అహం బ్రాహ్మణ అంటూ వర్ణాభిమానంతో ప్రాంతాభిమానంతో కులాభిమానంతో మీరు ఉన్నట్లయితే మీ గురించి మీకు బాగా తెలిసినట్లు కాదు అలాగే మీకు దేహాభిమానంతో పురుషాహంకారము స్త్రీకి సంబంధించిన ఒకనొక విశిష్టమైన అహంకారము అలాంటిది మీరు పెట్టుకుని ఉంటే మీ గురించి మీకు బాగా తెలిసినట్లు కాదు మీ గురించి మీకు బాగా తెలిసినప్పుడు మాత్రమే స్వప్న దృశ్యములన్నీ తెలివి మాత్రమే జాగ్రత్త దృశ్యములు కూడా తెలివి కంటే భిన్నంగా లేవు అని మీకు అర్థం అవుతుంది మీ గురించి మీకు బాగా తెలియాల్సి మీ గురించి మీకు బాగా తెలిసినప్పుడు మీకంటే వేరుగా ఉన్నట్లు కనబడినవన్నీ కూడా మీ స్వరూపంలో భాగమే తప్ప మీకంటే వేరుగా లేవు అనేది మీకు అర్థమైపోతుంది కాబట్టి మీరు మీ స్వరూపము తెలివి చిన్మయసత్ వీటి గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి నేను ఎవరు నేను ఏది నేను పుట్టాను అనే మాటకు అర్థమేమిటి నేను మరణిస్తాను అనేటువంటి భావానికి అర్థమేమిటి కర్ణాకర్ణిగా పనికిరాదు కర్ణాకర్ణిగా పనికిరాదు మీకు వాటి గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి తర్వాత ఇప్పుడు నేను చేస్తున్న పని ఏమిటి ఎందుకు చేస్తున్నాను భవిష్యత్ అంటే ఏమిటి నేను ఈ జీవితానికి ప్రయోజనం ఏమిటి ఈ జీవితానికి ఒక పర్పస్ ఉండాలి కదా ఇంతకాలం జీవించిన అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు మీకు ఏదైనా ఒక ప్రయోజనం ఉండాలి కదా ఆ ప్రయోజనం ఏమిటి ఇటువంటి విషయాలన్నింటినీ చాలా లోతుగా అధ్యయనం చేసుకుని విచారం చేసుకుని తన స్వరూపాన్ని గురించి స్పష్టమైన అవగాహన గలవాడు మాత్రమే ఇవన్నీ తెలుసుకోగలుగుతాడు ఏమనంటే ఇవన్నీ కూడా మనస్సులో కదలాడుతూ ఉండే భావములు ఈ భావములన్నిటినీ నిలబెట్టేటువంటిది ఆ తెలివి ఆ చైతన్యము అది నా స్వరూపము ఈ జగత్ కూడా మనస్సులో కదలాడే ఒక దృశ్య ప్రవాహం తప్ప వేరే ఏమీ లేదు జగత్తు దృశ్యం జగత్తు ఉన్న జగత్తు కాదు కనబడే జగత్తు ఉన్న జగత్ అని మీరు అన్నారే మీరు పడిపోయారు గోతులో ఈ సంసారం అనే గోతులో పడిపోయారంటే ఉన్న జగత్తు కాదు కనబడే జగత్తు కాబట్టి కనబడే జగత్ అంటే దృక్స్వరూపం కంటే భిన్నంగా ఉండనే ఉండదు కాబట్టి తన స్వరూపాన్ని తాను జాగ్రత్తగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ వాక్యం ప్రజ్ఞానం కంటే భిన్నంగా ఏది లేదు అని మనకు అర్థమవుతుంది తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే సరే స్వామీజీ ఏదో అలాగే చెప్తూ ఉంటాడు ఇవన్నీ కూడా మనం సవకాశంగా తెలుసుకోదగిన విషయాలే మనకి అభ్యంతరం లేదు కానీ ప్రస్తుతంలో కొంచెం అంతకంటే ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది కానీ నేను మనం చేసేది ఏమిటంటే దీనికంటే ముఖ్యమైన విషయాలు ఏమీ లేవు మీరు అర్థం చేసుకోండి దీనికంటే ముఖ్యమైనది ఏమిటో చెప్పండి మీరు ఏదైనా ఒక్కటి చెప్పండి మీరు దీనికంటే ముఖ్యమైనది ఏది చెప్పినా మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారని అర్థం దీనికంటే ముఖ్యమైనది ఏది బ్యాంక్ అకౌంట్ దీనికంటే ముఖ్యమైనదా కాదు ఈ బ్యాంక్ అకౌంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీరు పెద్దలు మీ అనుభవం కలవరు మీరు తెలుసుకోగలుగుతారు నాకు అర్థమైంది ఏమిటంటే ఇప్పుడు ఒక ఆయన ఒక లక్ష రూపాయలు బహుమానం ఇచ్చాడు పెళ్లి కొడుకు కావండి పెళ్లిలో ఇచ్చాడు లక్ష రూపాయలు ఆ రోజుల్లో లక్ష ఉంటే ఎక్కువ నీకు క్యాష్ ఇస్తున్నానరా నాయన అల్లుడు ఇది నువ్వు వేస్ట్ చేసుకోక దగ్గర పెట్టుకుంటే పడైపోతుంది అంటే ఈ అల్లుడు ఈ అల్లుడు చాలా బుద్ధిమంతది ఇది కథ అన్నాడు నేను జాగ్రత్తగా ప్లాస్టిక్ సంచులో చుట్టి నేను లాకర్లో పెడతాను అంటే ఆయన అన్నాడు ఈ సంగతి ఏదో ముందు తెలిస్తే పిల్లలు ఇచ్చి ఇవ్వడు లేదు నాకు అర్థం కాదు కానీ ఆయన అన్నాడు లాకర్లో పెట్టరా బాబు బంగారు నగలు లాకర్లో పెడతారు కట్టలు లాకర్లో పెట్టరు నిర్ణిమోహం ఇందిరా వికాస పత్రాలు కొను పెట్టుకోవాలని సలహా అన్ని లాకర్లో పెట్టు ఇందిరా వికాస పత్రాలు లాకర్లో పెట్టాలి ఈ కట్టలు లాకర్లో పెట్టే నడుకోండి ఐదు సంవత్సరాల తర్వాత ఏమొస్తుంది దాని నుంచి కొంచెం రంగు మారిన కాగితాలే కట్టలే వస్తాయి ఇందిరా వికాస పత్రాలు పెడితే అది విసిగే రెండు లక్షలు వస్తాయి లాకర్లో ఇందిరా వికాస పత్రాలు పెట్టు అని చెప్పారు అంటే అబ్బాయి ఎంత మంచి ఐడియా ఇచ్చారు ఆ మామగారు అని లాకర్లో ఇందిరా వికాస్ పత్రాలు పెట్టారు ఐదేళ్ళు అయిపోయినట్టునే మళ్ళీ మళ్ళీ నే నాకు ఈ మొత్తం సమాచారం ఉందో తెలుసు ఇప్పుడు ఇందిరా వికాస్ ఆ ఏజెంట్ వచ్చాడు ఈ ఇందిరా వికాస్ పత్రాలు నువ్వు డబ్బు తీసుకుని ఏం చేస్తావు రెండు లక్షలు వస్తాయి మళ్ళీ లాకర్లో పెట్టడమే అవుతుంది అది మళ్ళీ డబ్బులు చేసేసేయచ్చు అని మళ్ళీ ఇందిరా వికాస్ పత్రాలే మళ్ళీ ఇంకో ఐదేళ్ళు ఇప్పుడు ఇందిరా వికాస పత్రాలు ఇది తగ్గిపోయింది ప్రూడెన్షియల్ బ్యాంక్లో మంచి ఇంట్రెస్ట్ వస్తుంది నాకు ఏమండి ప్రూడెన్షియల్ బ్యాంక్ ఏమైందో మీకు తెలుసు కదా ప్రూడెన్షియల్ అంటే అర్థం మంచి తెలివితేటలు అని అర్థం ప్రూడెన్షియల్ అంటే ఇంగ్లీష్ వల్ల కదా అది సో ప్రూడెన్షియల్ అంటే మంచి తెలివైన అర్థం కరెక్టే చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వచ్చే వాళ్ళం వచ్చేసింది ఏమండి సపోజ్ ప్రూడెన్షియల్ బ్యాంకులో పెట్టలేదండి ఓ గట్టి ఫస్ట్ క్లాస్ బ్యాంకులోనే పెట్టాడండి అది డబుల్ అయ్యి ట్రిపుల్ అయిందండి ఈ లోపల వీడు ఆయుధాయం అయిపోయిందండి